ఆ రకంగా వెళ్ళడం ఒక పెద్ద ఉంటారు ఆయన చెప్పిన దాని వెళ్ళి తలకాయ అది ఏదో ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అనుకోవడం అదంతా కూడా అర్థం లేని మాట మీరు చెప్పిన దానికల్లా తలకాయ ఒప్పుకూడదు చెప్పిన దాన్ని ప్రతిదాన్ని ఓపెన్ మైండ్తో విని పరిశీలించాలి ఇప్పుడు భూతాలు ప్రేతాలు ఉందని ఎవడో చెప్తాడు అక్కడ మీరు తలకాయ ఊపి భూతాలు ప్రేతాలు అవే అన్నంతా అనవసరమని ఏమన్నాను అనుకోండి ఇక్కడ తనకే ఒకటి ఉపయోగం ఏంటి ఈ ఆలోచన ఏదో మీకు ఉండాలి మీ సొంత ఆలోచన ఏం చేయాల్సింది అంటే దాన్ని మనం నష్టలము అని మోక్షం గురించి నేనేదో కథ చెప్పాను తర్వాత మోక్ష స్వరూపాన్ని గురించి ఒక ఐడియా ఇచ్చాను నేను న్ థింక్ అబౌట్ ఇట్ ఓపెన్ మైండ్తో అంతేగాని ఆయన చెప్పింది ఏం చెప్పింది జరుస్తా అంటే మరి మాట ఏది ఆయన చెప్పింది ని వీడి చెప్పింది కరెక్ట అయితే నీకు తెలిసింది కరెక్ట్ అవుతుంది తప్ప వాడేవాళ్ళు చెప్పింది వీడేవాళ్ళు చెప్పింది కరెక్ట్ అవుతుందా లేకపోతే నీకు తెలిసింది కరెక్ట్ అవుతుందా నీకు తెలిసిందే కరెక్ట్ అవుతుందా వస్తు కాబట్టి ఆ విధంగా ఎవరైతే ఆత్మ జ్ఞానాన్ని పొందినారో వారందరూ కూడా ఏం పొందారు పరాం సిద్ధి గొప్ప సిద్ధిని పొందినారు ఏమిటా గొప్ప సిద్ధి మోక్షాఖ్యాం మోక్షము అనేటువంటి గొప్ప సిద్ధిని పొందిన ఆ సిద్ధికి మోక్షము అని పేరు ఎప్పుడు కూడా మోక్షము అనే పదాన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది మోక్షాన్ని మిస్టిఫై చేసి పెడతారు మోక్షం అంటే వైకుంఠంలో ఆ విష్ణువు యొక్క ప్యాలస్ ఒకటి ఉంటుంది దానికి దగ్గరలో వీడుంటాడు అది మోక్షం అంటే అంతా మిస్టిఫై చేసి కూర్చున్నారు ఏది వైకుంఠం అది ఎక్కడుందో ఏమో విష్ణువుకి నాలుగు చేతులు ఉంటాయి వీడికి కూడా నాలుగు చేతులు ఉంటాయి అది మోక్షం అని చెప్తాడు అబ్బో అని వీడు తలకాయ కళ్ళు పైకి పెట్టేసి అమ్మోబో అలాగా నాలుగు చేతులు ఉంటాయే అని వీడు చాలా ఉత్కంఠభరితైపోతాడు సపోజ్ మీకు నాలుగు చేతులు వచ్చాయనుకోండి ఏమవుతుంది క్యా హోనే వాళ్ళ హెళు లేనిపోని సమస్యలన్నీ ఉత్పన్నం అవుతాయి కాబట్టి మోక్షానికి విష్ణువు నీలమేఘస్యాముడు వీడు కూడా నీలమేఘ్యాముడు అవుతాడు అది మోక్షంలో ఉంటుంది అది మోక్షంలో అవుతుందండి ఆయనకి మనలో కౌష్ణం ఉంటుంది వీడు కూడా ఉంటుంది అది మోక్షంలో అవుతుంది ఎలా ఉందంటే నరేంద్ర మోడీ గారు కోటు కొడుకున్నారు అది ఎవడో కొనుక్కుంది మళ్ళీ ఇంకోటి తొడుక్కున్నాడు అలా ఉంది మోక్షం ఎలా అవుతుంది మోక్షము అంటే ఎవరు చెప్తున్నారే ఇత అస్మాత్ దేహబంధనాత్ ఊర్ధ్వం గతా ప్రాప్తా ఇత అంటే ఇక్కడ నుండి దీని నుండి మోక్షము దీని నుండి మోక్షము దీని నుండి ఇప్పుడు మోక్షము అనేది ఎప్పుడూ కూడా ఆపేక్షకంగా ఉంటుంది అంటే ఏమిటి వాడిని విడిచిపెట్టేశారు అంటే ఎక్కడ నుండి విడిచిపెట్టారు జైలు నుండి విడిచిపెట్టారు అని ఉంటుంది ఒక బంధం ఉంటేనే మోక్షం అలాగే ఇక్కడ వీడికి మోక్షం ఉంటుంది అంటే ఏమిటి ఈ దేహము యొక్క బంధము నుండి వాడు విముక్తుడవుతాడు దేహ బంధం నుండి విముక్తులవుతాడు అయితే దేహబంధము నుండి విముక్తులవుతాడు అన్నదానికి రెండు రకాలుగా చెప్తారు సందర్భాన్ని బట్టి అంటే వీడు దేహాన్ని విడిచిపెట్టి అక్కడికో స్వర్గానికో అక్కడకో పోతాడు అయితే అక్కడికి మోక్షం వచ్చింది అది కూడా మోక్షమే ఈ శిథిలమైపోయిన దేహంతో రోగాలకి అలవాలమైన దేహము హార్ట్ పనిచేయదు లేకపోతే లివర్ పనిచేయదు కిడ్నీ పనిచేయదు ఏవి పనిచేయో దాంతో సతమతం అవడం కంటే మోక్షం వచ్చిందా ఏంటి అని అనుకుంటారు కదా అది కూడా మోక్షం సో అరువు టబౌట్ దాట్ నో ఇక్కడ రెండు రకాలుగా చెప్పచ్చు దేహత్యాగము చేసి ఆ పరమాత్మలో విలీనమైపోయినాడు అని విదేహముక్తి అంటారు అలా చెప్పచ్చు ఆత్మజ్ఞానమును పొంది ఉన్నట్లయితే జీవించి ఉండగా దేహత్యాగం అవుతూనే పరమాత్మలో విలీనమైపోతాడు అది మోక్షము చెప్పచ్చు అలా చెప్పచ్చు లేదా జీవించి ఉండగానే ఎప్పుడు కూడా వేదాంతులు ముక్తి అనేదాన్ని జీవన్ముక్తిగాను వర్ణిస్తారు విదేహముక్తిగా కూడా వర్ణించడము కలదు జీవించి ఉండగానే ఈ దేహము యొక్క బంధము నుండి విముక్తుడైపోతాడు ఊర్భం ఎలా విముక్తుడవుతాడు ఈ దేహమే నేను అనే తాదాత్మ్యము నుండి పైకి పోతాడు పైకి వెళ్ళడము అనగా ఈ దేహమే నేను అనే తాదాత్మ్యాన్ని విడిచిపెట్టి ఈ దేహము ప్రకృతి నేను క్షేత్రజ్ఞుడను పురుషుడను చైతన్య స్వరూపుణను అని సాక్షి రూపంగా ఆ దేహాన్ని దర్శిస్తూ ఉండడమే దేహబద్ధము నుండి విముక్తి దానికి దేహత్యాగం చేయనక్కర్లా బతుకుండగా కూడా అటువంటి మోక్షము లభిస్తుంది కాబట్టి దేహము నుండి ఫిజికల్గా దేహాన్ని విడిచిపెట్టి ఎక్కడికోపోతే మోక్షము అంటే వాటి దేహత్యాగం చేయాల్సి ఉంటుంది అదొక రకం మోక్షం కానీ దేహం ఉండగానే దేహాభిమానం నుండి విముక్తుడైనాడు అన్నాడు అనుకోలేదు అది మోక్షం అటువంటి మోక్షము మన అనుభవంలో ఉన్నదియే ఇక స్థాయిగా లేదు తప్ప అనుభవంలో ఉన్నదియే ఇప్పుడు మీరు నిద్రపోయారు దేహబంధం నుంచి విముక్తి వచ్చేసిందా రాలేదా వచ్చేసింది మరి మోక్షమే కదా అది మోక్షమే కానీ అలాగ కొద్దిసేపు ఉండి మళ్ళీ సంసారంలో పడిపోతూ ఉంటాం కాబట్టి దాన్ని స్థాయిగా ఉండే మోక్షం కాదు అని అలాగే మీకు ఒక విషయంపై తీవ్రమైనటువంటి ఒక ఆగ్రహంతో మీరు ఉన్నప్పుడు దేహబంధం నుంచి విముక్తి వచ్చేస్తుంది మీరు చాలా ఉల్లాసంగా ఆనందంగా ఉన్నారనుకోండి అప్పుడు మీకు దేహము మీకు అనుభవానికి రానే రాదు ఉళ్ళు మరిచిపోయినంత ఆనందము అని అంటారు అది మరి అది మోక్షం ఆ సందర్భంలో మోక్షమే కానీ స్థాయిగా ఉండదు మళ్ళీ సంసారంలో మళ్ళీ కాబట్టి దానికి మోక్షం పేరు లేదు అలా వచ్చిపోయేది కాదు శాశ్వతముగా తన స్వరూపమే మోక్షము అని ఎవడైతే ఆ అనుభవానికి తెచ్చుకుంటాడో వారు జీవన్ముక్తుడు అవుతారు కాబట్టి భగవద్గీత మనకి ఏవో ఒక మిస్టికల్ థింగ్స్ అంటే ఏదో వైకుంఠానికి వెళ్ళడం స్వర్గానికి వెళ్ళడం దేవతలకి కలుసుకోవడం దేవతలు షేఖ హ్యాండ్ ఇవ్వడం అలాంటివి ప్రామిస్ చేయదు ఏం ప్రామిస్ చేస్తుందంటే ఇప్పుడు ఇక్కడ నీవు దేహాభిమానం నుంచి బయటపడవచ్చును నీకున్న సమస్యలన్నీ కూడా శోకము భయము అన్ని సమస్యలు అవే రెండే శోకము భయము ఈ రెండు సమస్యలు అన్ని సమస్యలు దాంట్లో అంతర్గతమవుతాయి ఈ రెండు సమస్యలకి మూలము దేహాభిమానమే ఎప్పుడైతే నీవు దేహాభిమానాన్ని విడిచిపెట్టి నీ స్వరూపమునందు నిష్ట కలిగి ఉంటావో ఆ క్షణంలోనే నీవు శోక భయముల నుండి విముక్తుడమైపోతావు అది జీవన్ముక్తి ఇది గీత యొక్క శైలి వేదాంతము అనేది ఇట్ ఈజ్ దీనికి క్యాష్ రిలిజీ అని దాని పేరు వేరే కర్మా ఉపాసనలకి క్రెడిట్ రిలిజీ అనేది అని పేరు అదంతా క్రెడిట్ ఎప్పుడో స్వర్గంలో వస్తుంది సుఖం వేదాంతము క్యాష్ రెడీమేడ్ నోట్ నోవన్ హియర్ క్యాష్ అండ్ క్యారీ అని వస్తుంది ఒక క్యారీ టే క్యాష్ అండ్ టేక్ చేసేయండి అందుకే వేదాంతం అలా ఇప్పుడు ఇక్కడ నీవు దేహాభిమానాన్ని విడనాడి నీ స్వరూపం ముందు నిలిచి ఉండు ఇప్పుడే నీకు శోకము భయము మిగిలిపోతాయి మంచిది ఇదం జ్ఞానముపాశ్రిత్యా మమ సాధ్యమాగతా సర్గే పినోపజాయంతే వ్యథతి జ్ఞానము ఎంత గొప్పది అనే విషయాన్ని ఈ శ్లోకంలో భగవానుడు కంటిన్యూ చేస్తున్నాడు అంటే జ్ఞానం యొక్క మహిమను మరింత స్తుస్తున్నాడు అదే అంటున్నారు శంకర్లవతారికలో అద్ధే ఐకాంతికత్వం దర్శయతి ఇది ఆల్రెడీ నేను కొంత యాంటిసిపేట్ చేసి చెప్పి ఉన్నాను ఈ మోక్షము అనేదియే సిద్ధి పరాం సిద్ధి సిద్ధంతో ఏదైనా ఉందంటే భయము శోకముల నుండి విముక్తియే అది ఏ సిద్ధి ఇంకా ఏది సిద్ధి కాదు సిద్ధి అనే మాట వచ్చింది కాబట్టి చిన్న దృష్టాంతం చిన్న ఎనిగ్డోట్ కథ ఇందాక చెప్దాం అనుకునే సరే చెప్పే ఉంటానేమో అని చెప్పలేదు మళ్ళీ చెప్తా డబ్బులు చెప్పే ఉంటాను ఒక ఒక కొడుకు ఇంత బుద్ధిమంతుడు బాగా చదువుకుంటున్నాడు అతను తండ్రి దగ్గర వేదము ఉపనిషత్తులకి చదువుకుని ఆయన చెప్తూ ఉంటాం అతను అన్నాడు నాన్నగారు ఇది చదువు కాదండి నేను హిమాలయాలకు పోయి సిద్ధులను అలవరచుకుని వస్తాను అని ప్రపోజ్ చేస్తాడు తండ్రి దగ్గర వయస్సు అలాంటిది ఉడుకు రక్తం అంటే తండ్రి అంటాడు సిద్ధులనే అనవసరంగా హిమాలయాల్లో ఏవో సిద్ధులు ఉన్నాయని ఇక్కడ కూర్చుంటే అలా అనిపిస్తుంది దూరకోపంలో ఉనుకునైనా అక్కడ సిద్ధులు ఉండవు ఉండవు ఒకరాళ ఉన్నాయే అనుకో నువ్వు సంపాదించేవే అనుకో దానివల్ల పురుషార్థం ఏమి ఉండదు అవి ఎందుకు పనికిరావు లేనిపోని బంధమే కూడా పైగా అని చెప్పాడు ఆయన ఈయన వెళ్ళలేదు నాన్నగారు లేవు కాబట్టి మీరు అలా అంటున్నారు అందరినీ ద్రాక్ష పొల్లానా అని వాడి సాంతు వాడు చెప్పాడు కాబట్టి మీరు అలా అంటున్నారు నాకు వాటి మీద శ్రద్ధ ఉన్నది నేను నేర్చుకు వస్తాను ఆ అనుభవం వాడికి తెలిస్తేనే దానికి ఉపయోగం ఉంటుంది కదా వెళ్ళాడు వెళ్ళి హిమాలయాల్లో ఎక్కడో వశిష్ట గుహలతో దాటి పొస్తానంటే అక్కడ ఎవరినో పట్టుకుని నీటి మీద నడొచ్చుట అనే సిద్ధిని సంపాదించాడు కథ నీటి మీద నడిచేస్తాడు అదే కథ ఏమండి సంపాదించి తండ్రి గారి దగ్గర ఛాలెంజ్ చేసి వెళ్ళాడు కదా కాబట్టి ఈ సిద్ధిని తండ్రి గారికి చూపించాలి ఎప్పుడు కూడా సిద్ధి అనేది ఎలా ఉంటుందంటే అది మీకు పది మందిని చూపించకపోతే అది సిద్ధియే కాదు సపోజ్ నాకు సిద్ధి ఉందనుకోండి మూడో కంటివాడికి తెలియదు అనుకోండి అంటే నాకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు అనుకోండి దాన్ని సిద్ధి అంటారా ఇప్పుడు వజ్రపుటంజం నేను కొనుక్కున్నాను అనుకోండి అది ఎవ్వరికి తెలియకుండా భద్రంగా పెట్టుకుంటే ఎందుకు అది వజ్రపుటంజరం వజ్రపుటంజం ఇంకొనుక్కున్నందుకు ఏం చేయాలి ఏంటంటాయిలు ఎలాగా అని అలాగే రామకృష్ణుల వారి దృష్టావతా వాడు వైద్యుడి వరకు పెట్టుకొచ్చి వంకాయల్ని ఎంత వంకాయలు అంత కేజీ ఎంత ఆయన దృష్టాంతం ఆ వంకాయలు అన్నీ ఆవిడ ఆవిడ కొత్త నెక్వెస్ పెట్టుకొచ్చింది ఆవిడేం చేస్తుందో తెలుసిన కేజీ ముప్పై రూపాయలు చూస్తున్నాయి అదే ఆయన ఇచ్చిన దృష్టావుతాయ అది కూడా నెక్వెస్లు చూపిస్తాం వస్తూ కాబట్టి సిద్ధి కూడా అలాంటిది అది చూపించాలి పది మందికి అంచేతే సిద్ధులు అందరూ కూడా హిమాలయాల్లో ఉండరు ఢిల్లీకి వచ్చేస్తారు సిద్ధిని చూపించాలంటే ఢిల్లీకి వచ్చి చూపించాలి హిమాలయాల్లో ఎవరికి చూపిస్తారు మీరు అక్కడ ఎవరిలో ఉండరు సో ఢిల్లీ రావాలి హైదరాబాద్ కూడా వస్తే ఇష్టాపించారు ఈ నీటి మీద నడిచే సిద్ధిని పట్టుకుని ఇతను ఇంటికి వచ్చాడు ఇంటికి దగ్గరలో ఒక కాలవ ఆ కాలవ దాటి ఇంటికి రావాలి ఆ కాలవ్ని దాటడానికి బళ్ళకత్తు అని ఒకటి ఉంటుంది అది ఇటు నుంచిటో అటు నుంచి ఒక అణ తీసుకుని దాటిస్తాడు అణ వాడికిస్తే దాటివచ్చు నిజానికి వాడు చిన్న బుట్ట చిన్న కుండలా ఉంటుంది దాంట్లో వేసేయడమే మీరు అన చేతి కూడా ఇవ్వక్కర్లేదు ఎందుకంటే అతను అక్కడెక్కడో ఆ పడవ కొనలో కూర్చొని ఇలా ఇలాగ నడుపుతూ ఉంటాడు దగ్గరికి వెళ్ళడం రావడం అంతా అనవసరం ఆ కుండ పెడతాడు దాంట్లో అనా పడేస్తే సరిపడుతుంది చూపించాడు ఇది అనా అని వేసేది ఇతను ఆ కాళవ మీద నడిచి వచ్చేసాడు తండ్రి గారి దగ్గరికి వచ్చాడు నాలుగు వేళ్ళు అయింది వెళ్ళి వచ్చిన తర్వాత తండ్రి గారు అడిగారు చాలా సంతోషం నాయన వచ్చాం అంత కబుర్లు అయిన తర్వాత నేను సిద్ధి సంపాదించాను నాన్నగారు అంటే ఏమిటి సిద్ధి అంటే నీటి మీద నడిచే సిద్ధి ఇప్పుడు మన ఇంటికి వచ్చేప్పుడు కాలువ మీద నడిచి నేను వచ్చాను అంటే ఇప్పుడు తండ్రి చెప్పాడు ఒక అనాయిష్ట పోయి దానికి నాలుగు సంవత్సరాల విలువైన సమయాన్ని వృధా చేసినావు అని చెప్పారు ఈ సిద్ధులు అలా ఉంటాయి ఇప్పుడు మీరు ఒక పది సంవత్సరాలు హిమాలయాల్లో ఉండి గాల్లో ఎగిరే సిద్ధి మీరు సంపాదించారనుకోండి అప్పుడు ఇక్కడి నుంచి కాకినాడ ఏం చేస్తారు ఇక్కడి నుంచి విశాఖపట్నం ఏం చేస్తారు గాల్లో ఎగిరి వెళ్ళిపోతారు మేమేం చేస్తామో తెలిసినా ఓ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని పోతాం ఈ సిద్ధి ఈ పది సంవత్సరాల టైం వేస్ట్ ఉంది ఆ ట ఫ్లైట్ వాడికి నా ఐదు వేల రూపాయలు ఇస్తే వాడి మధ్యన సేల్ కూడా పెట్టాడు రెండు వేలో మూడు వేలో ఇస్తే మీరు దానిలో వెళ్ళిపోయి వచ్చేయచ్చు మీకు మిగిలిన పది సంవత్సరాలు భగవద్గీత ఉప ఉపనిషత్తులు చదువుకోవచ్చు అర్థమైంది కాబట్టి సిద్ధి అంటే ఈ మిరకిల్స్ వేదాంత శాస్త్రంలో మిరకిల్స్ అండ్ సీక్రెట్స్ ఈ రెండింటికి చోటు లేనేలేదు నో మిరకిల్స్ అండ్ నో సీక్రెట్స్ నో అంటే నో ఇక్కడ ఒకటే సిద్ధి కలదు ఏమిటది మోక్షము ఆ సిద్ధి కూడా మీకు ఏకాంతికము అంటే అలా వచ్చిపోయేదిగా ఉండకూడదు వచ్చిపోయేదాన్ని ఏమంటారంటే అనైకాంతికము అంటారు ఏకాంతికము అంటే స్థిరముగా ఉండేది ఒకసారి మీది ఆత్మజ్ఞానాన్ని పొంది ఈ మోక్షంలోనే సిద్ధిని మీరు పొందితే జీవముక్తి ఈ సిద్ధి ఇంకా మిమ్మల్ని విధిపెట్టి పోయే ప్రసక్తి ఉండదు ఇప్పుడు మీరు చూడండి అంటే మీరు దానికి దృష్టాంతంగా చెప్తున్నాను ఒకసారి సిద్ధి వచ్చిందంటే మిమ్మల్ని అది మిమ్మల్ని వేడదు మీరు దాన్ని పోగొట్టుకోరు అన్నదానికి దృష్టాంతంగా చెప్తున్నాను నా దృష్టాంతం నాకు నచ్చింది మీకు నచ్చుతుందో నచ్చదో చూడండి ఇప్పుడు భూతాలు ప్రేతాలు పిశాచాలు అంటూ వాటి నుంచి భయాన్ని పోగొట్టుకోవడానికి మంత్రాలు తంత్రాలు చేస్తో తాయెత్తులు అవి కట్టుకుంటూ బతికి వాడు ఎప్పుడూ ఆ భయంలోనే ఉంటాడు ఆ భయం నుంచి వాడికి విముక్తి ఉన్నదే ఉన్నది ఇప్పుడు తాయెత్తు కట్టుకున్నాను నేను తాయెత్తు ఎందుకు కట్టుకున్నాను అంటే ఓ పిశాచం ఒకటి పీడిస్తోంది అందుకోసం కట్టుకున్నాను అంటే ఇప్పుడు ఆ పిశాచం యొక్క భయం ఉన్నట్టనట్టే జేబులో బొమ్మ ఒక పాట ఉండే వారికి బొమ్మ ఉంటుంది జేబులో ఆ బొమ్మ తాయెత్తు బొమ్మ ఆ బొమ్మ ఉంటే వాడు మంచి ఉత్సాహంగా ఉంటాడు వాడి ఈ సీక్రెట్ తెలుసుకున్నవాడు ఏం చేశాడు ఆ బొమ్మని అపహరిస్తాడు అపహరిస్తే వీడు మీరు ఈ తాయెత్త కాబట్టి మీరు భయమును పోగొట్టుటకై తాయెత్తును ధరించిన సందర్భంలో మీ భయము పో పోగుట అనే మాటల్లో ఉంచి అది స్థిరంగా ఉంటుంది కోద అంటే ఏమైంది భయమును పోగొట్టుకునే ప్రయత్నం సఫలమైందా విఫలమైందా సపోజ్ నేనంటాను నీ సందేహమే భూతము నీ అజ్ఞానమే ప్రేతము నీ మూర్ఖత్వమే పిశాచము అంతకంటే వేరే భూతం లేదు ప్రయత్నం లేదు పిశాచం లేదు వీ రెఫ్యూజ్ టు అనేది ఒకటి భయంలోనే బ్రతికేయడము అనేది వేరొకటి రెండింటికి చాలా తేడా ఉంది లోకంలో జనులు భయం నుండి విముక్తి అంటే ఏమిటో ఎరగడం వాళ్ళు భయంతో బ్రతికేయడమే భయం నుంచి విముక్తని భ్రమపడతారు ఈ పాయింట్ తేడా తెలిసిందండి ఎనీవే ఐ కాన్ పిక అంటే వన్స్ ఐ నో భూతం ప్రేతం విశాతం కుచ్ నహి హై జాంతా నై అని ఎప్పుడైతే నేను సర్వము ఆత్మస్వరూపమే ఒకవేళ భూతం కనపడినా కూడా అది కూడా ఆత్మస్వరూపమే అని నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో నాకు ఇక ఆ భయము అనేది సుతరాము ఉండదు దీన్ని ఏమంటారంటే ఐకాంతికమైన సిద్ధి అంటారు ఐకాంతికము ఇంకా ఒకసారి ఆ ఫ్రీడమ్ మీకు వచ్చిందంటే యూ విల్ నెవర్ లూజ్ ఇట్ అటువంటి సిద్ధది ఆ మోక్షము ఆ విషయాన్ని ఈ త్రిమిది శ్లోకము చెప్తోంది ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య ఈ ఆత్మజ్ఞానమును మీరు ఆశ్రయించవలేము ఆ జ్ఞానమును ఆశ్రయించుట జ్ఞానమును ఆశ్రయించుట అంటే జ్ఞానమును అనుభవముకు తెచ్చుకుంట అది ఆత్మ జ్ఞానమును ఆశ్రయించుట అంట ఇప్పుడు ఆత్మస్వరూపము ఆత్మ అంటే స్వరూపము స్వరూపము అసంగము అది ఆత్మ యొక్క స్వరూపం అది జ్ఞానం కాబట్టి ఆత్మ అసంగము అని మీరు అనుభవానికి తెచ్చుకోవాలి నేను అనేక పర్యాయాలు ఇంకా చెప్తూనే ఉంటాను ఉంటే అస ఆత్మ అసంగము అని చిలక పలుకు పలకడం కాదు దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి దానికోసం నిధిధ్యాసనము ఇత్యాది వ్యవస్థ చేసి ఆత్మ అసంగము అనే అనుభవము మీకు ఒకసారి కలిగినట్లయితే దాన్ని ఏమంటారంటే జ్ఞానం ఉపాశ్రిత్య అని ఆత్మయుడు సంగము ఉండదు ఏమన్నా మీరు నేను సంగము లేదు అన్నదానికి నేను మీకు దృష్టాంతం చెప్తా మీకు డై రింగ్ డైమండ్ రింగ్ దృష్టాంతం చెప్తున్నాను లక్ష రూపాయల డైమండ్ రింగ్ అంటే నాకు అత్యంత ప్రియము అని మీరు అనుకున్నారండి నాకు దాని ఎందు చాలా ప్రీతి కలదు ఐఆమ్ వెరీ మచ్ అటాచ్డ్ టు ఇట్ అని మీరు అనుకున్నారండి ఓకే అదే సత్యం అనుకున్నాం ఎటర్స్ ఏ సత్యం అనుకోండి అంటే అటాచ్మెంటు ఉన్నది మీకు ఆ డైమండ్ రింగ్ కొనేయండి కొనేసి చేతికి పెట్టుకోండి పెట్టుకుని ఇప్పుడు మీకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి డైమండ్ రింగ్ లభించింది కదా మీరు దాన్ని చూస్తూ ఉండండి ఎందుకంటే మీకు దాని ఎందుకు ప్రీతి కలదు కదా చూడండి అలా చూడండి ఎంతసేపు చూస్తాను ఎంతసేపు చూస్తానండి ఐదు నిమిషాలు చూస్తాను నేను ఫోర్స్ చేస్తే తర్వాత తల తిప్పేసుకుంటాను అంటే అర్థం ఏంటో తెలిసిన మీ మీ మాట ప్రకారంగానే మీకు అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువే దాన్ని మీకు అందజేస్తే మీరు ఎంతసేపు దానితోటి అటాచ్మెంట్ పెట్టుకుంటారో చెప్పండి ఓ నిమిషము రెండు నిమిషాలు తర్వాత ఏం చేస్తారు పక్కకి పోతుంది మీకు అత్యంత ప్రీతిపాత్రుడైన మీ పుత్రుడు చూసి మూడేళ్ళైంది అమెరికాలో ఉన్నాడు విమానంలో వచ్చాడు విమానంలో ఇంటికి రావడానికి ఒక గంట ఆలస్యం అవుతుంది విమానాశ్రయానికి వెళ్ళిపోయారు చూద్దాం ఆ గంట సేవ్ చేసే న్యూ నాశయంలో ఆయన బయటకు అబ్బా నా కొడుకు నా రక్తం నుంచి పుట్టాడు నాకు అత్యంత ప్రీతి పాత్రుడు నా బహిష్ప్రాణము అని మీరు అనుకుని నాన్న వచ్చేవరా అని తగుదించుకున్నారు ఓకే తగుదించుకుని ఉండిపోండి అయితే ఎంతసేపు తగుదించుకుంటారు అంటే మీ అకౌంట్ ప్రకారంగానే ఏది మీరు ఫుల్గా అటాచ్ చేయని మీరు అంటున్నారో దానికి మీరు ఒక థర్టీ సెకండ్స్ కంటే మించి అటాచ్డ్గా ఉండలేరు అర్థమైందా మీకు పాయింట్ ఇప్పుడు ఈ దృష్టాంతాన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఆత్మస్వరూపము సంగము గలదియా లేక అసంగమా అసంగమే దట్ ఈజ్ ద ట్రూత్ లక్ష రూపాయలు కావాలని తహతహలాడినవాడు తీరా లక్ష రూపాయలు వచ్చాక ఏం చేస్తాడు కొంతసేపు దాంతో మహానందపడతాడు ఇలా నెట్లేకి పోసుకుంటాడు ఆ రూపాయి ఇలా ఇలా డ్యాన్స్ చేస్తాడు తర్వాత ఏం చేస్తాడు వాటిని గట్టగట్టి కవర్లో పెట్టి ఎట్లో పారేసి ఇలా కాఫీ టయో తా అంటే అర్థం ఏంటంటే ఇంట్స్టికల్లీ యు ఆర్ నాట్ అటాచ్డ్ టు ఎనీథింగ్ యూఆర్ నాట్ అటాచ్డ్ టు ఎనీథింగ్ ఐఎమ్ టెల్లింగ్ యూ కాదండి ఈ కారు ఉన్నది మేము ఏది కోరి కొనుక్కున్నాము మాకు అత్యంత ప్రీతిపాత్రము అన్న కారుకి కూడా మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మీరు అటాచ్డ్ కాదు మీరు భ్రమపడుతున్నారంటే యు ఆర్ నాట్ అటాచ్డ్ సపోజ్ ఐఎం నాట్ అటాచ్డ్ ఆత్మ అసంగము అనే సత్యాన్ని ఇందాక నేను చెప్పినట్టుగా ఆ భ్రమపడడం మానేసి ఆ భ్రమలన్నింటినీ త్రోసిపుచ్చి నా స్వరూపము ఫలానాదానికి అటాచ్ చేయి ఉన్నదా అని మీరు మననం చేయాలి ఆత్మాసంగము శ్రవణం చేసి తర్వాత ఆ సత్యాన్ని మననం చేసి నిధుధ్యాసనం చేస్తే మీకు తెలుస్తుంది ఏమని మీకు అనుభవానికి వస్తుంది ఏమని నేను సంగము కలవాదని కాదు ఉంటే అలా అనిపించిందండి అజ్ఞానం చేది అలా నాకు చాలా ప్రీతిపాత్రమే కాదు అని అలా అనుకున్నాను అప్పట్లోనూ తెలియదు అలా ఇప్పుడు నాకు అర్థమైపోయింది నా దారి అది ఉంటుంది నా దారిని నేను ఉంటాను ఐఎమ్ నాట్ అటాచ్డ్ వజ్ర కుటుంబ దానికి నేను అటాచ్డ్ కాదు కారుకి నేను అటాచ్డ్ కాదు ఇల్లుకి నేను అటాచ్డ్ కాదు బ్యాంక్ అకౌంట్కి నేను అటాచ్డ్ కాదు ఇంకా కొన్ని యాడ్ ధన కనుక వస్తు వాహనాదులతో భార్య భర్తృపుత్ర బాంధవ్యాలు కూడా దానికి పెట్టాల్సి ఉంటుంది పెట్టి నేను అటాచ్డ్ కాదు అని తెలుసుకోవాలి తెలుసుకుంటే ఏముంటుంది మీ బ్యాంక్ అకౌంట్ ఎవరైనా పట్టుకుపోతారా మరి బ్యాంక్ వాళ్ళు తీసేసుకుంటారా ఎంఐఆలు నాటే నాన్న అటాచ్డ్ అనుకున్నవాళ్ళు కనుక మీకు ఇంకా మేము డబ్బులు ఇవ్వము అని వాళ్ళు అట్టు పెట్టేసుకుంటారా వాళ్ళు ఏమంటుకో వాళ్ళు ఇచ్చేస్తారు బ్యాంకు వాళ్ళు ఎలా ఉంటారంటే మీరు వద్ద కూడా మీకేదో సంతకం లాగే తీసుకుని మీ జరువులో డబ్బులు ఇచ్చి పనులు అలా ఉంటారు బ్యాంకు వాళ్ళు మీరు మీరు అనక్కపోయినా వాడు మీరు వెంటబడి ఏమో యాబాబు నీ అకౌంట్ సెటిల్ కాలేదు ఇంకా రా ఇక్కడ సంతకం పెట్టు పెట్టేదో సంతకం సంతకం పెట్టించేసి మీ అకౌంట్లో నూట పదహారు రూపాయలు ఉన్నాయి ఏడు రూపాయలు అని ఇచ్చేసి ఆయన వేలున్నాయని పంపిస్తాను మీ అకౌంట్ ఎక్కడికి పోరు భార్యాపత్రాలు ఎక్కడికి పోరు ఇల్లు వాకిలు అలాగే ఉంటాయి దట్ ఈస్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ ఆత్మస్వరూపము అసంఘం అనే అనుభవాన్ని తెచ్చుకుని కాబట్టి జ్ఞానము ఉపాశ్రిత్య ఈ జ్ఞానమును అనుభవానికి తెచ్చుకుంటే ఏమవుతుంది ఈ జ్ఞానం అనుభవానికి వచ్చిందనుకోండి ఏమవుతుంది మమ సాధర్మత నేను ఎటువంటి ధర్మములు గలవాడనో అటువంటి ధర్మములు వాళ్ళు కూడా కలిగి ఉంటారు ధర్మము అంటే మంచి పని చెడ్డ పని ఆ ధర్మం కాదు ఇప్పుడు ధర్మము అంటే మీరు ఎప్పుడైనా హై స్కూల్లో సైన్స్ తెలుగులో చదువుంటారు బంగారము భౌతిక ధర్మములు అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ రాసాయనిక ధర్మములు అంటే కెమికల్ ప్రాపర్టీస్ అవి ధర్మములు అంటే ప్రాపర్టీస్ భగవంతుని యొక్క ధర్మములు ఏమిటో ఈ జ్ఞానములు పొందిన వాడికి అవే ధర్మములు వచ్చేస్తాయి చూడండి గీత ఎలా ఉంటుందో పురాణం ఎలా ఉంటుందో చెప్పమంటారు అంటే కంపేర్ కోసం చెప్తున్నాను ఆన్ కంపేర్ ఉన్నదాన్ని చెప్తున్నా మరి మీకు తెలిసి ఉండకపోతే దా కెనాట్ హెల్ప్ అయి పురాణం ఏమని నీవు కనుక ఈశ్వరుల్ని బాగా పూజలోవి చేసినట్లయితే మరణించిన తర్వాత సాలోక్యాన్ని పొందుతావు సాధన్యం గా సాలోక్యం సాలోక్యం అంటే ఏమిటి ఈశ్వరుడు ఏ లోకంలో ఉంటాడో నువ్వు కూడా అదే లోకంలో ఉంటావు నే ఇప్పుడు లేవా ఇప్పుడు లేవు ఎందుకని ఈశ్వరుడు కృష్ణావతారం అంతమునందు ద్వాపరయుగం అయిపోయిన వెంటనే కృష్ణావతారం ముగించేసి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు కలియుగంలో రాడా కలియుగాంతముందు ఆయనకి త్రియుగాహ అని పేరు ఎందుకు త్రియుగా అనేందుకు పేరు వచ్చింది మూడు యుగములలోనే అవతరిస్తాడు హృదయంలో అవతరిస్తాడు త్రేతాలో అవతరిస్తాడు వాతరంలో అవతరించాడు ఏమిటి అవతారాలు అంటే దానికి కూడా ఏదో ఇష్టం ఉంటుంది హృదయంలో వత్స్యావతారము వరాహవతారం వచ్చేది ఎందుకంటే వరాహవతారం లేకపోతే భూమండలం లేదు భూమండలం లేకపోతే యుగాలు లేవు తర్వాత ముందే వచ్చి ఉంటుంది అది తర్వాత త్రేతాయుగంలో ఏదో ముస్లింహావతారము ఏదో వచ్చు ఉండండి రామావతారం ద్వాపర యుగంలో కృష్ణావతారము కలియుగంలో నో అవతారము మరి కల్కి అట్ ది ఎండ్ ఇంకా రాలేదుగా ట్వల్కీ ట్వల్కీ రాలేదుగా నేనే కల్కి అనేవాళ్ళు భారతదేశంలో అట్ ఎనీ గివన్ టైం కనీసం ఆరుగురు ఉంటారు అని అఖండా మహారాజులు చెప్పారు నేనే కల్కి అని చెప్పి అని భారతదేశంలో అటనేజ్మెంట్ అయి సిక్స్ పీపుల్ కానీ వాస్తవంగా ఇంకా కలికి రాలేదు కలికొస్తే ఇంకా మీరు నేను వీలున్నాను కాబట్టి సాలోక్యం అనగానేమి అంటే సాధర్ణ్యం తెలియడం కోసం మీకు సాలోక్యం చెప్తున్నాను ఎప్పుడు కూడా కంపారిజన్ సాలోక్యం అనగానేమి అంటే సమాన లోకం ఇప్పుడు మోడీ గారు నిన్న చెప్పారు ఏమని గత పది నెలల్లో స్కామ్ ఏదీ లేదు కానీ అంతకుముందు స్కాముల మీద స్కాములు ఉండేవి అని చెప్పారు అంటే ఆయన అడిగారు నువ్వు ఇలా ఎందుకు చెప్తున్నావు అని కోప్పారు అంటే ఆయన అన్నాడు కంపేర్ చేయాలండి కంపేర్ చేయబోతే ఎక్కడు అని ఆయన అన్నారు మరి మీరు ఇదంతా ఫాలో అయ్యారు లేదో కంపేర్ చేపట్టేలా తెలుస్తుంది అలాగే నేను కూడా సాధర్మ్యమును కంపేర్ చేస్తున్నా సాలోక్యమని కాబట్టి విష్ణువు ఏ లోకంలో ఉన్నాడో మీరు కూడా అదే లోకంలో ఉన్నారనుకోండి ఏమవుతుంది ముందు అనిపిస్తుంది అంత గొప్పగా నాకు ఒకసారి అనిపించింది ప్రెసిడెంట్ ఒబామా గారు ఉన్న చోట ఏం కూడా ఉండాలి అని అనిపించింది అని ఆశ్రమంలో అన్నాను అంటే అదే మహాభాగ్యం స్వామిజీ అని ఏం చేశారంటే అటు వాషింగ్టన్లో సత్సంగం హాట ఏర్పాటు చేశారు ఆయన చెప్పారు అక్కడ లిమాయ గారుడు సజ్జనుడు ఉన్నారు ఆయన చెప్పారు మా స్వామీజీ సత్సంగానికి వస్తుంది ఆయన వెళ్ళ వెల్కమ్ ఆయన ఎప్పటినుంచో సత్సంగానికి నమ్ముతున్నారు కుదరనే లేని వెళ్ళారు స్వామీజీ కొంచెం వైట్ హౌస్ చూపించండి వీళ్ళు చెప్పారు నేను చూపిస్తాను సరే సత్సంగం అయిపోయింది భోజనం చేసి విశ్రాంతి తీసుకుని కారెత్తి వైట్ హౌస్కి వెళ్ళిపోయాను అదిగో నేను ఎక్కడ నిలబడ్డాను అక్కడ వైట్ హౌస్ మధ్యలో వంద గజాలు వంద అవతల ఒబామా గారు ఉన్నారు దాన్ని ఎదుర్కొండ ఒక ఒక లాంగ్ ఉంది లాగ్ను నానుకుని ఒక ఫెన్సింగ్ ఉంది ఫెన్సింగ్ యువతలో ఫుట్పాత్ మీద నేనున్నాను దాన్ని సాలోక్యము అంట ఏమైంది ఈజ్ ఇట్ గ్రేటర్ ఇట్ ఈస్ గ్రేట్ ఇట్ ఈజ్ గ్రేట్ ఏ వాషింగ్టన్ వెళ్ళి వైట్ హౌస్ ముందు ఇలా నిలబడ్డావు ఇట్ ఈజ్ గ్రేట్ హూ సేస్ ఇట్ నాట్ గ్రేట్ ఇట్ ఈజ్ గ్రేట్ కానీ మళ్ళీ వాపస్ రాక తప్పలేదు చూసారా సాలూక్యము సారూప్యము సారూప్యము అంటే ఏమిటి ఆయన ఏ రూపంలో ఉంటారో వీడు అదే రూపంలో ఉంటారు ఆయనకి నాలుగు చేతులు ఉంటాయి వీడికి నాలుగు చేతులు ఉంటాయి అంతకుముందు మీరు పచ్చగా ఉండేవాడు కానీ ఇప్పుడు సారూప్యం వచ్చిన తర్వాత నీల మేఘశ్యాలు ఏర్చున్నాడు లేదు పోవలసి అంత ఉండే బాగుంది పచ్చగా ఎర్రగా పచ్చగా బుర్రగా ఉంది కానీ అండి ఇప్పుడు ఈ సారూక్యం వచ్చి నల్లగా తయారే కాబట్టి ఈ సారూప్యము కొంత రేసిస్ట్ మెంటాలిటీ ఉన్నవాడికి సారూప్యం ఉందండి సారూక్యం సరిపడుతుంది మెనాలిటీ ఇవన్నీలా ఉంటాయి గీతలో మీకు అంటే మీకు కథలకి సంబంధించిన భాష తత్వానికి సంబంధించిన భాష ఏం చలాకీగా చెప్తున్నా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని ఇలాంటివి ఇవ్వకుంటారు చెనుకులు ఏవో చెప్తున్నా ఐ హోప్ యూ అప్రిషియేట్ చేస్తారు ఎనీవే సారూప్యోగ ఇంకా ఇలాంటివి ఎవో ఉన్నాయి అని ఇంకొకటి ఉంది సారిష్టి అంటే ఆయన దగ్గర ఏ శంఖ చక్రాలు ఉంటాయో వీడి దగ్గర కూడా అదే శంఖ చక్రాలు ఉంటాయి సారష్టి లేకపోతే ఆయనకి ఎవో శక్తులు కూడా ఉంటాయి అవి వీడికి కూడా ఉంటాయి నో నాట్ ఎనీ అఫ్ కార్ ఆయనకున్న కళ నాకు ఆయన ఉన్న వీధిలో నేను ఉండడం ఆయన ఉన్న పేట బస్తీలో నేను ఉండడం ఆయనకున్న ఆభరణాలు నాకు ఉండడం నో అవి ఉండి వండ ఆయన ధర్మము లేని ఆయనకున్న ధర్మము లేని నేను ఇంక చెప్తానని తెలుసుకోండి ఆయన ఎందు అకర్త అభోక్త అనే ధర్మము కలదు ఇంత సృష్టిని చేస్తాడు కర్త కాదు పాలిస్తాడు జగత్తుని భోక్త కాదు ఉపసంహారం చేస్తాడు కర్త కాదు భోక్త కాదు అది ఆయన యొక్క ధర్మం మీరు ఆ ధర్మాన్ని పొందగలుగుతారు అకర్త అభోక్తగా మీరు నిలిచి ఉంటారు ఇది మీకు కావాలేమో చూసుకోండి ఎందుకంటే కొంతమందికి మాకు అకర్తా భోక్త వద్దండి మాకు ఆ సారూప్యమే కావాలండి అని కోరుకునే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు ఎందుకంటే అకర్తా భోక్త అయితే అహంకారం ఉండదు మమకారం ఉండదు భోక్త అంటే మమకారం కర్త అంటే అహంకారం రెండూ ఉండవు అంటే వీడే ఉండడు దీని సెల్ఫ్ అబ్లిటరేషన్ అంటారు అంటే తను తానే లేకుండా అలా కాకుండా దేవుడు ఆయన ఉండే తోట ఆయన ఉంటాడు ఆయనకున్న రంగు ఆయనకున్న వస్త్రాలు ఆభరణాలు నాకు This is something సుపీరియన్ ఇప్పుడు అందరి ముందు ఆ రూపంతో అలా ఉన్నట్లయితే వాళ్ళందరూ వెళ్ళాలోవే పెడతారు ఇది బాగుంది కదా కాబట్టి కొంతమంది సాధర్ణ్యాన్ని ఇష్టపడరు సారూప్యాన్ని ఇష్టపడతారు యో యదిచ్చతి తస్యతే ఎవరైతే సారూప్యాన్ని కోరుకుని ఆ ఈశ్వర పూజ ఇత్యార్థులు చేసుకుంటారో వాళ్ళకి ఎవరైతే ఈ జ్ఞానమును అనుభవానికి తెచ్చుకుంటారో వారికి మాత్రము సాధర్ణ్యము లభించింది సాధర్ణము అంటే మరొకటి అది ఎలాగో పరమేశ్వరుడు నిర్లిప్తుడు అంటే అసంగుడు లేపముండదు నా నా లిప్యతే మనం చూసాం శరీర స్థూపికౌంటే నా కరోతి నా లిప్యతే పరమాత్మకు మీరు కూడా నిర్లిప్తులుగా ఉంటారు పరమాత్మ ఎందు వికారములు ఉండవు నిర్వికారుడుగా ఉంటాడు ఆయన మీరు కూడా నిర్వికారుడుగా ఉంటారు పరమాత్మ నిరంజనుడు అనగా పుణ్యపాప సంపర్కము లేకుండా ఉంటాడు మీరు కూడా అటువంటి పుణ్యపాప సంపర్కము లేకుండా ఉంటారు దీన్ని మోక్షము ఉంటారు పరమాత్మ ఆకాశము వంటి వాడు మీరు కూడా ఆకాశము వలై చైతన్య స్వరూపులై ఉంటారు ఇది సాధర్మము కాబట్టి ఎవరైతే ఈ జ్ఞానమును అనుభవానికి తెచ్చుకుంటారో వాళ్ళు నాతో సమానమైనటువంటి ధర్మములు గల వాళ్ళు అవుతారు తర్వాత పరమాత్మకి పుట్టుక ఉండదు పుట్టుక ఉండదు అంటే పుట్టడం పోవడం పుట్టడం పోవడం ఆ పుట్టడమే కాదు సృష్ట్యాది ఎందు కూడా పుట్టుక ఉండదు సర్గేతి నోపజాయంతే అలాగే ఈ ఆత్మజ్ఞానులు సృష్్యాది ఎందు వీళ్ళు కుప్పుట అనేది ఉండదు ప్రళయమునందు అందరితో పాటుగా వినీదమవుతా అనేది కూడా ఉండదు జన్మ మరణముల ప్రవాహం నుండి విముక్తులైపోతారు భాష్యం ఇదం జ్ఞానం యథోక్తం ఏ జ్ఞానము అంటే పైన చెప్పినటువంటి జ్ఞానమే అంటే అధ్యాయంలో చెప్పిన జ్ఞానము ఉపాశ్రిత్యా ఆశ్రయించి అన్నారు ఎలాగా జ్ఞానమును to అంటే ఎలాగది హౌటు గట్ హౌటు గట్ే చాలా ప్రాక్టికల్ ఆ జ్ఞానమును ఆశ్రయించుట అనగాలి అంటే జ్ఞాన సాధనం అనుష్ఠాయా ఇచ్చేత చూడండి మీకు ఒక చెప్తా చూడండి పరమాత్మను పొందుత అంటూ ఏమీ ఉండదు పరమాత్మ యొక్క ధర్మములను తన ఎందు ఆవిష్కరించుకుంటయే ఉంటుంది అదే ఉంటుంది ఎందుకంటే పరమాత్మను పొందుతా అన్నప్పుడు పరమాత్మ అనగానేమి అంటే పరమాత్మ ఒక బిగ్ జన్సి మను అనుకోండి ఒక పెద్ద ఆయన అనుకోండి పరమాత్మ పెద్దాయన అనుకోండి పెద్ద ఆయన అంటే ఆయన ఓ లోకంలో ఉంటాడు మనం మరో లోకంలో ఉంటాము ఎలా పొందుతారు అంటే మనం ఆ లోకానికి వెళ్ళి పొందాలి ఓకే ఆ లోకానికి వెళ్ళారు అప్పుడు ఎలా పొందుతారు అంటే వెళ్ళి కౌలించుకోవాలి చనిపోని కౌలించుకున్నారు యజం గౌలించుకుంటారు కాబట్టి లేకపోతే ఏమవ్వాలి ఆయనకు పెద్ద పొట్ట ఉండి మీరు ఆ పొట్ట లోపల ఒక బ్యాక్టీరియా రూపంగా కూర్చుండాలి అప్పుడు అది బంధమవుతుందా మోక్షం అవుతుందా మీకు బంధమే ఆయనకి బంధమే ఆయన కూడా బంధమే వీడు అవచూడు వీడినటువంటి అర్హత రోజు చేరేరు అనుకోండి అక్కడ ఆయనకి పీచర్లే కాబట్టి పరమాత్మ అని ఆయన ఒక పెద్ద ఆయన అయ్యుండి ఆయనను పొందుతా అనేది ఏది కూడా యథార్థంగా పొందడం అనేది ఏది ఉండదు సపోజ్ పరమాత్మ అనగా ఆ చైతన్యమునందు కొన్ని ధర్మములు అనుకోండి చైతన్యము ఒకటి ఉంటుంది తెలివి ఆ తెలివిలో కొన్ని ధర్మాలు ఉంటాయి ఏమిటవి అకర్త అభోక్త నిర్లేప నిష్ నిరంజన నిష్క్రియ నిర్వికారటువంటి చైతన్యము అని ఉన్నాయనుకోండి అప్పుడు పరమాత్మను పొందుతా అనేది ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ ఫీజిబుల్ ఎందుకని మీరు కూడా చైతన్య స్వరూపులయ్యే ఉన్నారు మీరు కొత్తగా చేతనలేని దానక్కడా ఆల్రెడీ వారి చేతన కానీ మీ అందు కర్తృత్వము భోక్తృత్వము లేపము ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మీరు ఆ చైతన్యంలో ఈ జ్ఞానమును ఉపయోగించి జ్ఞానమును ఆశ్రయిస్తే ఆ చైతన్యంలో ఉన్నటువంటి పరిచ్ఛేదములు అంటే లిమిటేషన్స్ పోతాయి కర్తృత్వము భోక్తృత్వము అవి పోతాయి ఎందుకు పోతాయి అజ్ఞానము చేత కల్పితములు కనుక జ్ఞానము చేత పోతాయి ఇప్పుడు ఏదైతే అజ్ఞానము చేత కల్పితమో అది జ్ఞానంతో పోతుంది ఇప్పుడు సర్పము అజ్ఞాన కల్పిత సర్పం అనుకోండి కూడితే పోతుందా లేకపోతే జ్ఞానంతో పోతుందా జ్ఞానంతో పోతుంది నా ఎందు కర్తృత్వ భోక్తృత్వములు అజ్ఞానం చేత వచ్చే అజ్ఞానం అంటే అలవాటు ఇదికి నేను కర్త ఒక అలవాటు అలాంటి అలవాటు తల్లిదండ్రులు నేర్పుతారు చిన్నప్పుడు వాళ్ళకి ఎందుకు నేర్పుతారు అంటే వాళ్ళకి తల్లిదండ్రులు ఆ విషయం తెలియదు వాళ్ళు నేర్పుతారు ఆ రకంగా ఉంటుంది వీడు శాస్త్రాన్ని అధ్యయనం చేసి నా ఎందుకు కర్తృత్వ అని తెలుసుకోవాలి తెలుసుకుంటే కర్తృత్వం పోతుంది భోక్తృత్వం పోతే ఏమైపోతాడు చేతనుడు ఉన్నాడు కొత్తగా చేతనుడు కనక్కర్లేదు కానీ కల్పితమైనటువంటి ధర్మాలు పోయి అసలైన ధర్మాలు వస్తాయి అదే పరమాత్మ కాబట్టి ఇప్పుడు పరమాత్మ అంటే ఏమైంది లే ఎక్కడో దూరంగా ఉండే మరో పెద్ద ఆయల్ని వెళ్ళి కాదు పరమాత్మని పొందడం పరమాత్మని పొందడం అనగా ఉన్నటువంటి ఆ పరమాత్మ ధర్మములను ఆవిష్కరించుకునుట అని పేరుతుంది కాబట్టి ఇట్ ఈజ్ వెరీ మచ్ పీజిబుల్ అండ్ పాసిబుల్ క్లియర్ అండ్ నా విజయనే దీని ఓ సూత్రం ఉంది ఏమిటంటే సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి మీరు ఆ గుణాలు ఉన్నాయండి సద్గుణములు గుణములు అంటే గుణాలు కాదు సద్గుణములు ఉన్నాయి ఏమిటది అమానుత్వమదంభిత్వం అహింసా క్షాంతి రాజ్యవం అముమై అవి మీరు పట్టుకోండి జ్ఞాన సాధనం అనుష్ఠాయ వాటిని మీరు అనుష్ఠించండి వాటిని అనుభవానికి తెచ్చుకోండి తెచ్చుకుంటే మీకు పరమాత్మకి భేదమే లేదు ఆ విధంగా పరమాత్మతోటి సాధన్యాన్ని ఈ జ్ఞానులు పొందుతారు మమ్మ పరమేశ్వరస్ సాధన్యం మత్స్వరూపతాం ఆగతా ప్రాప్తా ఇర్థ అదే అంటే శంకరుడు నేను రకంగా చెప్పాను మళ్ళీ భాష్యకారులు దానికి అవసరమైన మార్పుది చేస్తారు పరమేశ్వరునితోటి సమానమైన ధర్మములను కలిగిందుక అంటే అర్థం ఏమిటి ఈయన వేరే ఆయన వేరే ఉంటాడు ఈయనకుండే క్వాలిటీస్ అన్నీ ఆయనకుంటాయి అని మాత్రము కాదు ఇప్పుడు పెద్ద ఆయన ఉన్నాడు ఆయన మంచి దాన స్వభావము మంచి వినయము దానము ధర్మము ఆయన ఏం ఉన్నాయి ఇంకొకడు ఉన్నాడు వీడికంతా పవరు దాన బుద్ధి లేదు లోభము ఉన్నాయి ఇద్దరికీ సమాన ధర్మాలు లేవు కదా విరుద్ధ ధర్మాలు ఉన్నాయి అప్పుడు వీరేం చేశాడు ఆయన్ని చూసి బుద్ధి తెచ్చుకుని ఆయనకున్న వినయాన్ని ఈయన కూడా అలవాటు చేసుకున్నాడు ఆయనకుండే దాన బుద్ధిని ఈయన కూడా అలవాటు చేసుకున్నాడు అప్పుడు ఏమైపోయారు ఆయన అయినా ఏమయ్యారు సమాన ధర్మములు అలవాడైనా కదా ఇది అలాంటిగా ఇది అలాంటిది కాదు పరమేశ్వరుని సమ సాధర్ణము అంటే స్వరూపము అర్థం పరమేశ్వరుని స్వరూపమేమిటి చైతన్యము ఎటువంటి నేను చైతన్యమే జీవుడు చైతన్యమే కానీ పరమేశ్వరుని స్వరూపమైన చైతన్యం ఎట్టిది అకర్త అభోక్త నిర్లిప్తము అది పరమేశ్వరుని యొక్క స్వరూపభూత చైతన్యము అటువంటి స్వరూపాన్ని వీడు కూడా పొందుతాడు అటువంటి స్వరూపాన్ని కాదు అదే స్వరూపాన్ని వీడు పొందుతాడు అంతే తప్ప ఆయన ఉండితో ఆయన ఉంటాడు వీడుండితో వీడు ఉంటాడు ఆయన గుణాలు వీడికి వస్తాయి అని మాత్రము కాదు ఎందుకంటే సో మత్స్వరూపతాం ఆగతా ప్రాప్తా ఇత్య పరమేశ్వరుడనైనా నా సాధర్మమును పొందెదరు అనగా నా స్వరూపమును పొందెదరు అని అర్థము అంతే తప్ప నటు సమానధర్మతాం సాధర్మ్యం అంతేగాని జీవుడు ఇక్కడ ఉన్నాడు దేవుడు అక్కడున్నాడు ఆయనకు ఉండేటువంటి ధర్మాలు కొన్ని ఉన్నాయి అవి ఈయనకి కూడా కాబట్టి ఇప్పుడు ఏమైంది అటువంటి ధర్మములు గలవాళ్ళు ఎంతమంది అయ్యారు ఇద్దరు ఒకడు దేవుడు ఒకడు ముక్తుడు సపోజ్ ముక్తులు వంద మంది ఉన్నారు అనుకోండి అటువంటి ధర్మములు గలవాళ్ళు ఎంతమంది అయ్యారు నోట మంది అయ్యారు నాట్ లైక్ గా అలా ఇందువల్ల క్షేత్రజ్ఞేశ్వరో భేదానభ్యుపగమే గీతాశాస్త్రే చాలా పెద్ద చాలా గొప్ప వాక్యం భగవద్గీతాశాస్త్రమునందు క్షేత్రజ్ఞులకు ఈశ్వరులకు భేదమును స్వీకరించుటలేదు ఇక్కడ క్షేత్రజ్ఞుడంటే ఈశ్వరుడే అంతే తప్ప సమాన ధర్మము గలవారు అంటే అది వేరు ఇది వేరు అయ్యుండి ధర్మములు సమానముగా నిమిట అన్నట్లు కాదు ఆ క్షేత్రజ్ఞ స్వరూపము ఈశ్వరస్వరూపము ఒక్కటివే గీతాశాస్త్రంలో భేదమును అంగీకరించరు మీరు ఉపాసనాశాస్త్రంలోకి వెళ్తే అక్కడ భక్తుడికి దేవుడికి భేదాన్ని స్వీకరిస్తారు కర్మకాండలోకి వెళ్తే భక్తుడికి దేవతకి భేదాన్ని వాళ్ళు ఒప్పుకుంటారు వాళ్ళ అలా ప్రొసీడ్ అవుతూ ఉంటుంది కదా గీతాశాస్త్రంలో మటుకు క్షత్రజ్ఞుడే క్షేత్రజ్ఞునకు ఈశ్వరునకు భేదాన్ని స్వీకరించుట ఉండదు ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణశమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి